అరవైఐదు అట్టి ప్రశ్నలకు ఆ ఈశ్వరుండైన చెప్పకూరకుంటే చెప్పలులెల్ల చప్పగానునజూచి చప్పట్లు జరుతురు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము జీవుల ప్రక్కననేనున్న ఆత్మ వినుము చెప్పిన మాట మీద నమ్మిక లేనివారికీ భక్తిభావము లేనివారికీ సేవలు చేయనివారలకు ఆత్మబోధ చెప్పకూడదు అనుభావముతో తనకు మాలిన పనికి మాలిన ప్రశ్నలు వారికి ఆ ఈశ్వరుడే సమాధానము చెప్పకుండినను చపలబుద్ధిగల భక్తులు చిన్నతనముగా చూచి హేళనగా మాట్లాడుదురు గొప్ప గురువులను కూడా తమ నీచత్వముతో హీనముగా ప్రచారము చేయుదురు పై మూడు పద్యములు కపట శిష్యులను గురించి చెప్పినవి ఇక కపట గురువులను గురించి చెప్పు పద్యము గలదు